పట్టణములు అంత పురమునందుల దగ్గర చాలా ప్రగల్భాలు కొట్టినా నేను పోయి కబురు వలన తుమ్ము రేపి వచ్చి ఏమన్నా నీకేం కనపడ్డా అక్కడ ఏనుగులు గుర్రవులు రథములు కాల్పలవుగా అయ్య పెద్ద పుల్లు కాదు చెరతగండ్లు కాదు వీటిని చూచి కలంగా వాటిని సామాన్యమైనటువంటి యుద్ధములు జరిగేవేగా ఇది వీటిని చూసి భయపడతావేమయ్యా నువ్వు రాజపుత్రుడు కాదా ఏమి అన్నటకు బలకు అనుగొని వడక నాత నిత్తులని మాటలు విని గొంతు యావత్తు పోయింది మాట ముచ్చుట ఆ ప్రకంధలకు ఏమంటాడు వసుల దయ్య మెరుగు పడతుల సంతోషమేలా నాకు అని చాల నేను ఆ పశువులు పూజ పోదీయవయ్యా నాకెందుకయ్యా ఆ స్త్రీలంతా నవ్వుతారంటావి నా విష వాళ్ల పోయే తలమటయ్యారు నాకేమిటయా లోకము తక్కటి శోరులైన దీని అయితే ఉత్తరుడా సైన్య ఎదురి సైన్యంతో కొంతసేపు యుద్ధం చేసి దానితో యుద్ధం చేసి జయములు పాడక అలసిపోయినట్లయితే కొంతమంది తిరిగిపోవచ్చును అలా పోవచ్చు బలము నీ దే చూడకుండా ఇప్పుడు నీకు భయవెందు కలిగింది ఆ సైతం నీ వంక చెప్పు నాకు నెత్త భయం ఎందుకు కలిగిందో అది చెప్పవి జాబుతరుడా అసలు పీతలు చింతం పొలకుహలములకు దియపడకాలన్నీ దద్దరిల్లిపోయేటట్టుగా రూస్తున్న శంకముల యొక్క ధనిని లెక్క చేయకుండా అవునా సేనలు గరలపై తోలపోక సైన్యముపై పైన పడుతుంటే లేచిన దుమ్ము అంధకారం కమ్మేటప్పుడు దానిని నాలుగు విధములైనలక అదే కాస్త శాస్త్రములు పరిగించినప్పటికీ శరీరంలో తొరబడినప్పటికీ వాటిని నివాడయములగా ఆ ప్రకారంగా సైన్యం మీద యుద్ధం చేసి వారిని అందరినీ కొట్టి జయించినట్లయితే అది మంచి సభబు గాని ఈ ప్రకారంగా దూరముల విరిగి పారిపోతే డి వచ్చి మనం తీసుకొని పోవటానికైనా ఊరిలో ఎవరూ లేరు సుశర్మ దక్షణ గోగ్రా అతని జయించడానికై విరాకుడు నువ్వు సమస్తమైన సైన్యం అటు వెళ్ళిపోయింది ఊళ్ళో ఒక్కరు లేరు వంటి నలపడి గురుసేనొద్దు వాడనే ఇదే మాటలు లేరు ఒక్కరు లేబోయి కురు సైన్యాన్ని జయించడమయ్యా ఇది ఎక్కడి మాటలువాడు గానక ముందర తేరు తోడుకొని రయమ్మ కనుక ఇంకా వారు నన్ను చూడలేదు కనుక తోడకముంది రథాన్ని తోలుకొని వినుకరిగి పట్టణంలో ప్రవేశించుడా అది రీతయ్యా మనకు అర్జునుడు ఏమంటాడు ప్రమోదడి పొర జనములు తెగటంగా మరి పోకతగానే సమస్తమైన జనమంతా కూడా బయలుదేరి వచ్చినావే అటువంటి నీవు శత్రువులంతా ఆనందపడేటట్టుగా పశువులను వదిలిపెట్టి తిరిగిపోతే నిన్ను నిందించరయ్యా చిత్తవృత్తి చెక్క కొవే ఇప్పుడు కౌరవ సైనికుల తోచి వెనక పడ్డవే కము వెనగు మెనయా కదుపు పెట్టించి పోడే పోయి ఆ కౌరవ సైనిక మీద దూకి వారినందరినీ కూడా దుమ్ముసేపీ గోవులను మళ్ళా వేసుకుని పోదాము అని ఆ పక్క ములు అతలు బాగా తోలుతున్నాడు అర్జునుడు మానసంబు పల్లటిల్లా మానసంబు తల్లటిల్లా ఆ ముఖమంతా వెలవెల్లదైపోయింది ఆ ఉత్తరుడు మనస్సు చించలమైపోయింది మాకుమారుండో ఆ ఉత్తరుడు ఇప్పుడు జరిగిపోయినట్టయితే పట్టణం ఆ అయితే నీవు బాగా పలుసున్నావు సంవత్సరం నుండి అక్కడ పాఠములు చెప్పి నీ క్రోవు అరగకపోతే నీవు బావయ్యా ఇస్తాని నేను మాత్రం రాను బాణములు అమ్ములు పొందులన్నీ కూడా రథం మీద పెట్టి రిసంపు దూక పాలు చూకినాడట రథం మీద కాపమంటే నీ పాపరి చూసినటువంటి వారి ఆ ఉపప్లావ్యానికి పరిగెత్తు ఉన్నాడు ఇప్పుడు ఏమి చేయవలే సారథ్యమైనా చేస్తే కొంత పని చేయొచ్చు ఇప్పుడు అసలు ఏం చేయాలి నేను వీడు పారు పారు చూసినాడు వెళ్ళిపోతూ ఉన్నాడు కర్త లేని కయ్యం తరిగిరాదు వాడు కర్త వాడు లేకపోతే నేను ఏం చేయాలి అందులో మహాళ సూర్యులంతా వచ్చాను కట్టడితే ఆధ్యమైనా చేసేవాడు లేకపోతే ఏం చేయగలడా అని ఆలోచించాడట ఎలా పుట్టావుని నేత్రములగలవాడి వెంటుకలన్నీ ఊడిపోతూ ఉన్నవి అతని వెనుక పరిగెత్తు ఉన్నా సమయమునందు కౌరవ బలమునందు అక్కలకు అందరప్పు కోట రూపేక అగ్గతలేమి తద్విగృత కాయము మీదను దృష్టి నిలపగా ఉన్నా కొంతమంది ఆ కౌరవ సైన్యమంతా వెలుగు తిరిగిపో చూసిందట చూసి ఉత్తరుడేమో పారిపోతూ ఉన్నాడు ఇతనేమో వెంటబడ్డాడు విశేషములన్నీ చూచి కొంతమంది తెలియకంది ఎవడనా వీడు ఇలా వచ్చి పారిపోతూ ఉంటే వెతబడ్డాడు అని నవ్వినారు కొంతమంది ఏమో ఆ బాహువుల యొక్క తీర్ఘతయుల్ పురుష చిన్న మెడయ్య నిన్ను పోలేకేడు వీడు నిండు ఉన్నవి ఆడ చందమున్నది మగ మహమ్మారి చందము రెండూ గోడా ఉన్నవి కనుక ఎవడు వీడువాహుల కార్యమంగ సందేహము లేదు ఆ బాహుల యొక్క దీర్ఘము నువ్వు గమన వా నడకయున్ను చూస్తే వీడు అర్జునుడే కావలేదు మత్స్య మృద్దు కయ్యమున కొండీ విరాటి నగరందు రూపంతో మారువేషంతో ఉన్నాడు కాబోలు అర్జునుడు అర్జునుడు కాకపోతే కౌరవ సైన్యం మీదకి ఒక్కడే వచ్చేవాడు జగత్తులు ఇంకొకడు ఎవరైనా ఉన్నాడాగా విరతుడు దక్షిణుల సారథుల వాటి నెల్లకొని పోయిన నండు చేసి ఎంత వస్తుంది ఎరతం గడపరుందనకొలకు ఆ విరాటుడు నటి వెళ్ళిపోయి ఉంటాడు సుశర్మ గోగుల్ని మళ్ళీ వేసినాడు కనుక పోయినాడు ఆ కారణం చేత ఈ ఉత్తరుడు ఎవరు తనకు సారథ్యం చేసి వారు లేని కారణం చేత ఇతడిని ఎంటబెట్టుకుని వచ్చినాడు పరిసరు గచ్చిపోకణము బట్టినని వినిపి రాజనందనుడు అర కాని చిన్నవాడుగా ఉత్తరుడు కట్ట కృహ చేత అక్కడేమో సైన్యం మీదకు వచ్చినాడు ఆ సైన్య చూచి పైపడి పారిపోతూ ఉన్నాడు సంపద భూరి బలం పునరుబే కాని ఆ అర్జునుని యొక్క పరాక్రమము కాని ఆ శక్తియు ఏమీ తెలియదు సుభాయితనికి అర్జునుడా ఇంకొకడా మాత్రము చేయలేకపోతూ ఉన్నారు గమనమ్మ పురుహోత్ పుత్రుందైన భూమి పట్టుకొని నాంగా నూరడుగులేసే వరకు దొరికినాడు అర్జునులకు భూమింజయుడు పోయి చుట్టుపట్టుకున్నాడు వెకటందు పెదవులైపోతూ ఉండగా మొగలా నాలుగు పెడత కట్టుకుపోతూ ఉన్నది అయ్య కంపిడగడ అవడికి పోతూ ఉన్నాడు ఉత్తరుడు గుడియబడూ ఆ శరీరం అంతా పట్టింది పాదములు చేతులన్నీ కుజిపడిపోతూ ఉన్న హృదయము తట తట నలుగురు చూతూ ఆ హృదయం తొందర శోధన కొట్టుకుంటూ ఉన్నవి ఆ దృష్టి పిచ్చు చూపులు చూస్తూ ఉన్నాడు ఇంకా మాటకి పాటుతో పాడుతూ ఉన్నాడు ఓ బ్రహ్మలా నన్ను ముద్ర పెట్టవయ్యా ఎందుకు చంపుతావయ్యా అని ఆ కంట ముందే వెలుగు పడిపోయి ఏవి మాట దాకా బాధపడిపోతూ ఉన్నాడు పొరముడు రాత్రుడతూ నన్ను ఇప్పుడు వదిలిపెట్టినావంటే నీవు ఒక పట్టణము పది ఏనుగులు కొన్ని గుర్రపులు రథములు ఈ యావత్తు కూడా నీవు సరయ మెల్లగా తర్వాత కూడా కాదు అప్పుడే నాతో ప్రేముడింగోని గది విశుద్ధ జామా లేచున్న వాళ్ళు కనుక మా తల్లికి ఎంతో ప్రేమ సుమా నేను కనపడకపోతే ప్రతిరో కనుక పోయి ఆమె చూపులకు కళ్ళు చల్లగా కనబడతాను నేను పెళ్ళాము చిన్న చిన్నదాని కష్టమైన అన్నవి మీ పాపజాతి అట దాని తన చెప్తానంటూ తీసుకెళ్ళి కనుక నన్ను వదిలిపెట్టవలసింది అనేక విధములుగా ఏడుస్తూ వదిలిపెట్టం వదిలిపెట్ట నిన్ను మాత్రం వదిలిపెట్టాలయ్యా ఏం చేస్తాడు అద్దె పట్టుకుంటే ఎంత వాడు ఉత్తరుడు బ్లాక్ వచ్చాడటా చుట్టుపట్టు బ్లాక్ వచ్చాడు రథం ఎక్కాల్సిందేనా రథం మీద వెలకి తీసుకెడతా నిన్నేం బాగు ఏం పాపం చేశారయ్యా ఎప్పుడైనా వచ్చి నువ్వు చదువు చెప్పేటప్పుడు ఈ రోజు తప్పు చదువు తప్పు చెబుతూ ఉన్నావు ఆ అని మా తండ్రికి ఏమైనా నేను ఎలా చెప్పటం లేదని చెప్పానట ఇంత ఘోరంగా ఆ కౌరవుల దగ్గరకు పోయి తీసుకుపోయి వాళ్ళ పొట్టలు పెట్టానంటే నన్ను నీకు అంత అపకారం ఏం చేశారయ్యా పాత్రుల్ నవ్వుతూ నదనం లేదు సమీపించి వెనవుకు మళ్ళపోటు గురువీదులతో సత్యమైన కొడుకు చేతికి సారథిగమ్ము నాకు ఆ ఓ బృహదు నీవు కౌరవులతో యుద్ధం చేయకపోయినట్టయితే సారథిగా ఉండవయ్యా నేను చేస్తాను యుద్ధము చెత్తల మొత్తము ఆ చెత్త పిడుగ పడితే ఎలా ఉన్న ఆ ప్రకారంగా కౌరవ సైన్యములో దూకి సమస్త సైన్యాల్ని నురు నుతారు లేరువా పెద్ద పెద్ద సేన రాజు బాపెద్ద గోవులకు సమ్మతించదల్లా సైన్యాన్ని రేపి గోవులను మలవేస్తారు వాడుతున్న పాటులే కొందను నయ్య నిదగల నటు కొననిది తాను రథమె సేన సమ్మతలీలల్లా ఆ ఎక్కుతావా ఎక్క వాళ్ళు అంటే ఏం చేస్తాడు ఆ అక్కడికి పోతే వాళ్ళ చేతులు కస్తాడు ఇక్కడ ఆ జరుడు తప్పేటట్టున్నాడు లాభం లేదని ఆ రథం మీదకి ఎక్కాడు తోలు రథం తోలు అని ఆ రజు పైపుతున్నా అడు ఆ దమ్మి చెట్టు ఆ శ్మశానం దగ్గర ఉంది దమ్మి చెట్టు దానికి సమీపాన్ని దాని ఎందుకు నిక్షేపించారు ఆ పోయే సమయములూ అతని గౌరవ సైన్యం అంతా ఒక్క సాయి చూచే వరకు నిరపడిపోయినారుంచి అతి సమయముందు ఆ సైన్యములతో ఉత్పాతములున్నవే భయంకరములైన ఉత్పాతములను చూచి ఏమంటాడు ద్రోణుడు నక్కలు సాయల్ అపర్ధ ఆవో సైనికులారా చూడవలసింది మాసన భూమణి సూర్యమిము మాసిపోయింది నక్కలు కూసుకోవి సమస్తమైన వాద్యములన్నీ కూడా అపధనులయ్యి సరిగా మృగుటలేదు ఆ ఏరుగులలో ఎకంద్రగా కింద పడిపోతూ ఉన్నవియా మొత్తమ తరంగములో పట్ట జలం మక్కలము విడుతున్నవి ఆ గుర్రములన్నీ కూడా కంటి వెంట ధారధారగా నీరుస్తూ ఉన్నవియా తగ్గడు పడగ ఆ పడగలన్నీ కూడా తగ్గిపోతూ వాడి కాంతా నాశనం అయిపోతూ ఉన్నది మన లోనపక తీర్చుకోనుడు ఆ మన సైన్యాన్ని యావద్దు చక్కగా వ్యూహములుగా ండి కొనుడు వినయం పెద పసు కనుక తమ తమ ఆయుధములల్ని కూడా సంసిద్ధం చేసి పశువులు పోకుండా మాత్రము మళ్ళీ వేసిన గనుక వాటి బయకుండా కాపాడవల అని చెప్పి రానప్పుడు అర్జునుడు సమయోలు వదనం వీక్షించి ఆ దోడు చూసాడట చూస్తే వచ్చేవాడు అర్జునుడి నిన్నవాడికి ఇంత నిర్భయంగా వస్తాడు ఆ కోరువు సైన్యం మీదకు రాడి అర్జునుడి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 తెలియకుండా అంటే రహస్యంగా మాట్లాడకూడదు రహస్యంగా మాట్లాడితే ఏమిటి వీరు మాట్లాడిందని అంటారు తెలిసేటట్టుగా మాట్లాడకూడదు అర్జునుడు మాట్లాడకూడదుగా అంటే ఒక పక్షపాతం ఉంది వీరికి పాండవులు అయిందని అంటారు పెద్దగానే మాట్లాడాలి ఇతరులకు ఎవరికి అర్థం కాకుండా మాట్లాడాలి కనుక ఆ ద్రోణుడు అంటే ఎలవరిగాక వీటు అహంకరణముగా ఎండొకటి గారడు ఆ ఓ తాతగారు అన్న అయ్యా ఈ వచ్చేవాడు కేవలము అహంకరణమే ప్రధానంగా వస్తూ ఉన్నాడు వీడు ఒక చెట్టు పేరుటివాడు చెట్టు పేరుటి వాడుంటే చెట్టు ఆర్జరుడ మధ్య చెట్టు ఆర్జరుడు చెట్టు పేరువాడు అంటే అర్జురు అని ఆ ఒక చెట్టు పేరువాడు అని ప్రధానంగా అజ్ఞాతవాసం శాఖ ముందే వస్తువు రాణి వీడు దెబ్బతింటాడు కదా కనుగొను అతనితో చెప్పిన తంగిమి వృత్తి భీష్ అంటే భీష్ముడు అభిప్రాయపడ్డాడు కదా ద్రోణుడు అని తలంచి దుర్యోధులతో చెప్పినట్టుగా శ్రీశ్వరికి అర్థమయ్యేటట్టుగా ఏమంటాడు భీష్ముడు ఓ రాజరాజా ఇప్పుడు మంచి సమయమయ్యా మనకు శత్రువుల మనకు భయము లేదు ఇప్పుడు మన యొక్క పరాక్రమం యావత్తూ కూడా ప్రకటించే సబలిగా లేకపోతే దుర్యోధన్ అప్పు చెప్పే పరేమిటి మనం అంత గడిచిపోయావు ఇప్పుడు చేయవద్దునంటే అదివరకు చేయకుండా తెచ్చారా కాదు ఆ అర్థమైందట ద్రోణులకు అర్థమైపోయింది అజ్ఞాతమాసము నిన్నటితోనే సమాప్తం అయిపోయింది అవును అని అనుకుని మగంపులతో పనీ దక్కిందం గల వాడయ్యా ఆనందం అంతా కనపరిచినట్లయితే దుర్యోధరాజులంతా బాధపడి సత్తారిణి ఏమంటాడు సింగటితో గుహాంతమునై నుండి మాతంగా సమర్థమైవత్తు మచ్చముందు ండి సింహములు ఆ గుహలో పడుకుని పడుకుని నిద్రపోయి మాతంగ స్ఫువతరి వచ్చు ఆకలు ఆ ఏనుగుల తండములు గుంపులు చూచి వాటి నటి కుంభ తలములు పగలగొచ్చు దానికి మహా ఉత్సాహంతో వచ్చినట్టుగా ఆ సింహం ఆ ప్రకారంగా కాంతి వాస కిందమకి అర్జునుడు రాడే పండు సంవత్సరము అరంగ్యవాసం ఒక సంవత్సర వాసం చేసి ఆ బాధ అవతూ లోపల మంట మండిపోతూ ఉంది కారణం చేత వీరే వచ్చను తీసుకు మధ్యముడు అర్జునుడు వస్తూ ఉన్నాడు మన సైన్యం మీదకు దూకుతూ ఉన్నాడు శవం దూకినట్టు దూకుతూ ఉన్నాడు సుమా ఈ